రెండు నీతి యోగ నిజమెల్ల గురుమూర్తి చెప్పి శతకమిట్లు చేసినాడు దీని దీనిజూడ రక్తిగా మీరెల్ల అఖిల జీవసంగ ఆత్మలింగ భావము అఖిల జీవులందు ఒకే చైతన్యముగానున్న ఓ ఆత్మ నాలో ఉన్న శ్రీగురుదేవుడే నాచేత నీతి భక్తి యోగములను వ్రాయించి శతకముగా జయించినాడు మీరందరూ సంతోషముతో దీనిని తెలుసుకొనుడు